నమ్మకం ఏంటంటే ప్రంగులగిన రాజా నిపాదాలు కొందనాలు స్తోత్ర స్థుతులు చెల్లించుకుంటున్నా ఇదే కాలంలో మమ్మల్ని ప్రేమించి మరొకసారి అయా మీద చూడటానికి అనుభవించిన కృపకాయని కొందనాలు చెరు వచ్చిన ప్రతిబుడికి మీ కొంద చెల్లించుకుంటున్నా తండ్రి అయా మా సమయం తండ్రి ఎంతో లాభదాయకంగా మీ మహింకరంగా అయా ఆత్మ నిర్భదలు కలిగిన వారు అయ్యానికి సహాయం చేయండి అయ్యా మీరు లేకుండా మీ ఆత్మ నడుపుదలు లేకుండా మా మాటలు మా ప్రార్థన కేవలం పెట్టిద్దండి అయ్యా కృపను అనుగ్రహించండి అయ్యా మీరు వాగ్దానం చేసినారు మా మద్యం టణి అయ్యా మేము ఎక్కువ చూస్తుండగా కృపను అనుగ్రహించండి మీకెవరైతే రానారో వాటిని నడిపించండి అయ్యా సమయం ఎంతో ఆశీర్వాదకరంగా మా ఆత్మలకు ఎదుగుదలకు అయ్యా అనుగ్రహిస్తారని చూస్తూ మీ పాదాలు పట్టుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుభ్రై వేడుకున్నాం తండ్రి ఆమెదయములో ప్రవహింపచేయుదయములో ప్రవహింపచేయు శరీర క్రి నాలు నసిం పచే మయా శరీర నాలీం పచే మయాదయా మచేయ బహీన సమయం నిలము ప్రసాదించు మో బలహీన సమయం లో నిలము ప్రసాదించు జీవనదిని నృదయం లో ప్రవహీన్ చే జీవనదిని హృదయ ము లో ప్రవహింప ఆత్మీయ వరముల నన్ను అభిషేకం చేయమాయా ఆత్మీయ వరముల నన్ను అభిషేకం చేయ మయా పరశుధర వాగుదే మీకు వదనాలేసయ్య కృపగల తండ్రి మీకు స్థుతుల స్తోత్రాలైనా ఈ యొక్క గడిషణ కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజ్జు నిలబెట్టినందుకు మీకు ఎంతో వందనాలనైనా ఈ దినం ఎంతో మంది చూడక మరణించినారు ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు ఇచ్చిన యొక్క మీకు వదనాలనే నీ బట్టి మీకు వాదనాలు ప్రభావ ఓ ప్రభుత్వం మళ్ళీ ఎంతగా అతని మళ్ళీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కానీ మా హృదయంలో మటుకు మీరు మాకు నిమ్మలత సరళత మాకు అనుగ్రహించినారు సమాధానం అనుగ్రహించిన దాని బట్టి మీకు వదనాలైనా కాబట్టి మా మనసుని పరి పరివిధాలుగా ప్రార్థిస్తున్నాను మీ వాక్యాన్ని ధ్యానించి నిమిషపడుతుండగా ప్రభా నేనా ఆ యొక్క ప్రకటన గ్రంథంలోని వాక్యాలు రెండవ అధ్యయంలోని ఒప్పుడ మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రతి చీకటి దురాత్మక శక్తులను బంధించమని ప్రార్థిస్తున్నాం మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని సత్యాన్ని దాన్ని స్వీకరించి దాన్ని పాటించాల ప్రభు మా హృదయంలో స్వీకరించుకున్నప్పుడే మాకు విశ్వాసం కలుగుతుంది ముఖ్యంగా తండ్రి పర్టంలోని వాక్యాలను ధ్యానించడం ధన్యకరం అన్నారు నైన్ కాబట్టి అటువంటి ధన్యతమ్మకాన్ని గ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అవునైనా మీ దృష్టిలో ధన్యతమ్మ చాలా అవసరం నేన ఈ లోకంలో ఎంతగా కనిపించిన కానీ ప్రభా ఈ లోకంలో ఎంతగా సాధించిన మీరు ధన్యుడు అంటేనే కానీ ప్రభా నైనా మా జీవితానికి సార్థకం లేదు నైనా కాబట్టి ఇదే కాలం ప్రభా యొక్క వాక్యాలను ధ్యానించాలని మేము ఆశపడుతున్నాం అందులో నీ సత్యాన్ని చూచలాగిన మా యొక్క ఆత్మీయ నేత్రం విప్పమని ప్రార్థిస్తున్నాను ప్రభా తి ప్రవచనాత్మకమైన పుస్తకం కాబట్టి మీరు తప్ప ఎవరు వాటిని విప్పలేరు కానీ ఇవి ఆల్రెడీ విప్పబడ్డాయన్నారు కానీ దాని గ్రంథం ఇవన్నీ ఇంకా విప్పబడలేదు అంటున్నారు ప్రభా కానీ వాటి అన్నిటిని మీరు మా కొరకు విప్పినారు బైబుల్లో మటుకు ఆ రోజులలో విప్పలేదు నేను అందుకు ఆ రోజులలో మనుషులు వాటిని అర్థం చేసుకోలేదు కానీ మా కొరకు ఈరోజు ఇవన్నీ విప్పబడినాయన్నారు నైనా కాబట్టి మీకు పరిశుద్ధాత్మ ద్వారానే వాటి నాలోనివే తీసుకొని మీకు చూపించను అన్నారు కాబట్టి మీరే మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నారు వాటిని గ్రహించి ప్రకటించాలా ప్రభా లేకపోతే వినేవారం లాగానే ఉంటున్నాం నేను పాటించేవారి ఉంటలేం నేను సహాయపడమని ప్రార్థిస్తున్నాం వీటిని అనేకల జీవితాలలో అటువంటి సేవ జీవితం నడిపించి మీరే మహిమనద్ధం ఏ సు క్రీస్తు నాన్న ప్రార్థిస్తాం తండ్రి పోయిన వారం వరకు మనము రెండవ సంఘమైన స్మరణ సంబంధించిన విషయాలు మనం చూసినాం ఆశ్చర్యకరంగా స్మరణ అన్నప్పుడు దాన్ని పేర్లోనే ఉంది స్మరణ అన్నప్పుడు అది మంచి వాసన గలదు అని ఆరంభంలో మంచి వాసన సువాసన లాగా దేవునికి ఇంపైన వాసనలాగా ఉన్నది అది కానీ చివరికి దాని జీవన విధానం ఏ రీతి ఉందో మనం ధ్యానించినాం దాని తర్వాత చేమ్స్ రాంగ్ నంబర్స్ అనే చూసినాం దాని మొదటి స్థితి మా మరణ స్మరణ అన్నప్పుడు అదంతా సామ్రాణి అటువంటి మంచి పరిమళ సుగంధాలని అమ్మే ప్రాంతం ఆ పట్టణం ఆ పట్టణంలో ఉన్నది సంఘం స్మరణ అనే సంఘం కానీ దాని తర్వాత ఆ చివరికి వచ్చేప్పటికీ మారాలాగా అనుభవము పొందుతుంది అని లేక బిటర్నెస్ అంటాం చేదు సువాసన నుంచి పరిమళ పరిమళమైన జీవితము పరిమళమైన వాసన కలిగిన జీవితం నుంచి చేదు జీవితానికి అది వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం కొరీగా చూపించాలంటే స్మరణ స్కార్పియన్స్ లేక తేళ్లకు సాదృశ్యము దాని మనము దాన్ని ఎక్కడ చూస్తామంటే ఆశ్చర్యంగా మనం పోయినవరం చాలా వాటికి సంబంధించిన విషయాలు ధ్యానించినాం రకరకాల వాక్యాలు మనం ధ్యానించిన వాటికి సంబంధించినవి అది యోరీతిగా ఐగుప్తుకి సాదృశ్యం అని కూడా మనం చూసినాం ఎందుకంటే ఐగుప్తులు కూడా వాళ్ళకి చేదు అనుభవం ఉన్నదనేసి మనము నిర్గమకాండము మొదటి అధ్యాయము పద్నాలుగో వర్షాలు చూసినాం వారు ఇస్రాయల్ చేత చేయించుకునే ప్రతి పనియు కఠినంగా ఉండేది కాబట్టి ఐగుప్తీలు తేళ్లలాగా ఉన్నట్లు మనం చూస్తాం అక్కడ వాళ్ళ సైనికులంతా వీళ్ళతో పని చేయించుకున్నారు కాబట్టి వారు జిగటం వంటి ఇటుకల పనిలోనూ పొలంలో చేయ ప్రతి పనిలోనూ కఠిన చేయించి వారి ప్రాణములను విసిగించిరి అని ఉంది కానీ ఇంగ్లీష్లో ఎట్లుందంటే బిటర్నెస్ అని ఉంది అక్కడ పదం పోల్చంటే లేక ఆ యొక్క పట్టంగాన్ని పానీతత్వం పానీతత్వాన్ని చేతితో పోల్చినట్టు మనం అక్కడ చూస్తాం అన్నట్టు కాబట్టి స్మృతంగా మొదట బాగా ఉండే ఫ్యామిలీస్ అవన్నీ రిచ్ ఫ్యామిలీస్ సభగల ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ లాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ వారి ఆరణ ఆయన తన నుంచి ఇస్తారని వాత లాగా తను అర్పించబడినట్టు చూస్తున్నాం క్రమేణ చేశలు అరచిష్టపడిచ్చినట్ట అది దాని అనుభవాలు చేదు అనుభవాలు క్రమల గుండా పోల్కొచ్చింది అంటనే చేది కావచ్చు క్రమల గుండా కోరుతుంది ప్రాణం అదనట్టుగా అను ఆ చేదుని వారు అనుభవించినారన్న విషయాన్ని ఆ వాక్యం నాటి జ్ఞాపకం చేస్తున్నట్టు ఈ రోజు మనము ఆ అనే సంఘం మూడవ సంఘం ఇది పెరిగమ అనే సంఘానికి సంబంధించిన బోధ మనం గనిస్తాము సైన్ ఉంది కాబట్టి ఆరు నెలలు దొరుకుతుంది కాబట్టినది కాబట్టి వీలైతే తిగ తైరా అనే సంఘం కూడా మనం చూస్తాం ఒకటి ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే ఈ సమయాల ఇప్పుడు దూసే సంఘాలు తప్పు సంఘాలు అన్నట్టు అనే దగ్గర నుంచి చూస్తే చిన్నంగా దృష్టిని పరిపాలన ఎంత భయం ఉంటుంది అనేది మనకి కనిపిస్తామన్నట్టు జరిగాము ముఖ్యంగా మనం ఇందాక చూసిన ఇంతకుముందు చూసినట్టు పెద్ద శ్రీ సంఘము మరియు మొదటి క్రియలను ప్రభుత్వం జ్ఞాపిక తీసుకున్నట్టు మనం చూస్తారు అతి మొదటి క్రియలు అంటే స్టార్టింగ్ లో బాగానే చేస్తారు కానీ పెరగమ్మ సంఘం ఇష్టపడి మొదటి క్రియలు ఎక్కడ జ్ఞాపికనికి మొదటి క్రియలు కూడా స్టార్టింగ్ నుంచి తయారయ్యని చెప్తుండే కనీసం మొదటి రెండు చర్చిస్తారు స్టార్టింగ్ లో బాగా ఉండి చివరికి ఇష్టపడితే అతీతంగా తయారైతే కానీ ఆ పెరగామ సంఘం కష్టపడి ముఖ్యంగా పెరగామ మరియు లవదపియ ఈ రెండు సంఘాలకు సంబంధించిన విషయం గనించినప్పుడు మటుకు చివరి మొదటి నుంచి కూడా ఐగుప్తలవాళ్ళు కాబట్టి వాటి మొదటి క్రియలు అనేటివి లేవు ఇక్కడ ఈ సంఘానికి ఎఫ్ఎస్ సంఘానికి ఉన్నట్లు మరియు అదేది మన స్మరణకు ఉన్నట్లు పెరగమాకకు మనం చూసినాం పోయిన స్మరణ ఓ రీతిగా తేళ్ల ఆ సంఘము సంఘస్థులు లేక ఇంకో ప్రకృతి సహజంగా చూస్తే అది ఐగుప్తికి సాదృశ్యం ఐగుప్తు బానిసత్వంలో ఉంది దాని తర్వాత తేళ్ళ ఎప్పుడైనా గానీ రోమి సాదృశ్యం ఎందుకంటే రోమన్ సోల్జర్స్ ఎప్పుడు వాళ్ళు సిల్వలు వేసేవాళ్ళు కొట్టేవాళ్ళు చిత్రవరం చేసేవాళ్ళు మనుషులను చంపేవాళ్ళు కఠినంగా అంటే తేళ్లెగ్స్ అదృశ్యం అనేటువంటి వాళ్ళు కాబట్టి స్మరణ అన్నప్పుడు బిటర్నెస్ అని రాసుకుని దాకా కాబట్టి సువాసన నుంచి చేదు అనుభవం కలిగినదే స్మరణ సంఘం ఈ రోజుకి కూడా అది వర్తిస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కానీ ఈ రోజు నేను మీకు పెరగమా అన్న సంఘానికి సంబంధించిన బోధన మనం ధ్యానించాలనుకుంటున్నాం ఈ రోజు ఉన్నది పెరగమా అనే స్థలం ఈ రోజుకి కూడా కానీ అది టర్కీలో ఉంది ఇవన్నీ టర్కీలో మీరు చూపించిన గతంలో కూడా ఎందుకంటే ఒకప్పుడు టర్కీ అనే దేశం లేదు రెండు వేల దాన్ని ఏషియా మైనర్ అనేటోళ్ళు ఏషియా అనే ఖండం లేకుండే ఏషియా అనే దేశం ఉండే దాని ఏషియా మేజర్ ఏషియా మైనర్ అంటారు ఏషియా మైనర్ అంటేనేమో ఈ ప్రాంతం అన్నట్టు మనం ఇందాక మాట్లాడుతున్నది ఆ టర్కీ ప్రాంతం అంతా ఆ రోజులలో ఏషియా మైనర్ అనేటోళ్ళు అయితే టర్కీలో ఉన్న ఈ పదాలు ఈ రోజు కూడా అయితే ఇంటర్నెట్లో నేను వెతికి చూసిన పెర్గమా అనే పదము ఆ సిటీ ఎక్కడ ఉందంటే దాని పేరు ఈరోజు మారింది పాదీసేసి బాబెట్టిరు బెర్గమా అంటారు దాన్ని టర్కీలో పడుకుందా ప్రాంతం అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మనం చూసినాం పెరగమం అన్నప్పుడు వివాహము చేయబడినది అని అర్థం కాబట్టి దేవునికే సమర్పించబడింది అని అర్థం ఎవరి చెప్పాలంటే రెండు పదాలు ఉంటాయి అక్కడ పెర్గా పెర్గామ పెర్గౌస్ అండ్ గ్యామోస్ అని పెర్గోస్ అండ్ గ్యామోస్ రెండు పదాలతో పదమే పెర్గమం బట్ పెర్గోస్ గ్యామ అంటే ఏంటంటే పెర్గోస్ అంటేనేమో ఒక గోపురం అని అర్థం రెండింటిని కలిపితే గోపురము మరియు వివాహం చేత బద్దులైనవారు లేక కట్టబడ్డవారు అనర్థం ఓ రీతిగా గోపురానికి సాదృశ్యంగా ఉంది ఈ పదము ఇంకో రీతిగా వివాహం చేత బద్దులైనవారు లేక కట్టబడ్డవారు కలిసి ఉన్నవారు అన్న విషయం కూడా కాబట్టి ఇది అంత మ్యారీడ్ అన్న పీపుల్ సాదృశ్యం అనేట్టు పెరగమనేటు దేనికి మ్యారీడ్ అనేది మనం చూస్తాం వీళ్ళు దేనికి వివాహం చేయబడ్డారు నిజంగా ప్రభుకి వివాహం చేయబడింట్రా లేక ఈ లోకానికి వివాహం చేయబడింట్రా ఒక సూచన ఏంటంటే సి దీని పదము అర్థము సిటడెల్ సిటడెల్ అంటే ఒక పెద్ద గోపురం అనేట నేను చెప్పినా కాబట్టి గోపురానికి సాదృశ్యం గోపురాలు అనగానే పాత నిబన కాలం అంతా వీళ్ళు గోపురాలు కి అది నింబ్రోజు నుంచి వచ్చిన ఆచారం అన్నట్టు నింబ్రోజు నుంచి వచ్చిన ఆ కట్టే విధానాలు తర్వాత ఈ రోజుకి కూడా గోపురాలు కట్టడం అంతా అక్కడి నుంచే అన్నట్టు అదే ఫస్ట్ సూచన అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రోజుకి కూడా గోపురాలు కట్టడం అనేది అంతా ఆ దేవునికి బైబిల్కి విరుద్ధం అన్నట్టు కాబట్టి ఇది పెరగామనేది ఒక పెద్ద గోపురం లాగా ఉంటది ఈ యొక్క సంఘం ఆశ్చర్యం ఏంటంటే మనం ఈ పద్నాలుగో వచ్చినము మనం ప్రారం గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వర్షం నుంచి చూస్తాం ఈ సంఘానికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా నే తెలుగు చదువుతున్నా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు నుంచి స్టార్ట్ అవుతుంది పెర్గంలో ఉన్న సంగూతకు ఇలాగ వ్రాయము వాడి అయిన రెండు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేవనగా అంటే స్ట్రైట్ అవే ఆయన కత్తి ఆయన దగ్గర ఉన్న ఖడ్గానే సూచిస్తున్నాడు ఈ సంఘంతో హెచ్చరిస్తున్నప్పుడు కాబట్టి వేరే సంఘాలతో మాట్లాడటప్పుడు దాని గురించి మాట్లాడుతాడు రెండంచెల ఖడ్గం గురించి ఇక్కడికి వచ్చేటప్పటికి రెండంచెల గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతి లేవనగా అనేది హెచ్చరిస్తున్నాడు దాని తర్వాత మాకు తెలుసు రెండంచెల కడ్గా సంబంధించిన బోధలు అనేకమైన మనం ధ్యానించినాం కాబట్టి దూతకి ఏమని చెప్పమంటే చూడండి ఇక్కడ ఎవరు ఏమంటుండే చూడండి పదమూడవచన సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం కాబట్టి పెరగమా అనేది గోపురానికి సాదృశ్యం ైతాన్ నిలయం అని కూడా ఇక్కడ వాక్యం చెప్తుంది ఇంగ్లీష్ లో మటుకు సినిమాగో ఆఫ్ సేటన్ అనేది ద సీట్ ఆఫ్ సేటన్ అనేది ఇంగ్లీష్ లో అక్కడి నుంచి చూస్తాను ఇంగ్లీష్ లో ఏ సీట్ అని ఉంది వచనంలో ఐ నో దైవ్ వేర్ దో డ్వెలెస్ట్ ఈవెన్ వేర్ సేట్ సీట్ కాబట్టి సైతాన్ యొక్క సింహాసనం ఉంది అక్కడ ఆశ్చర్యం అయితే ఇది నాకు బహు ఆశ్చర్యకరం ఉంది నేను ఎన్నిసార్లు కొన్నిసార్లు ఈ రీసెంట్ టైంలో కూడా చూపించిన నేను లాక్డౌన్ లో సైతాను దర్గమా అనే స్థలంలో వాడి సింహాసనం వేసుకొని పరిపాలించిండు వాణి పరిపాలన అంటే వాడి వాడి వాడి దుశ్యశక్తుల అనుచరులు ఉంటారు కదా చీకటి సమూహములు సై దు దురాత్మలు అంధకార సంబంధాలు అందరితోని వాడు నుంచి ఆరంభించండు అన్నట్టు ఆత్మీయ జీవితంలో మనం చూసినప్పుడు ఈ యొక్క పెరగమా సంఘంలో ఆ ప్రాంతంలో అతను సైతనుడు సీట్ తన తన సింహాసనాన్ని అక్కడ వేసుకున్నట్టు మనం చూస్తాం ఈ వాక్యం ప్రకారంగా ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడే మాట్లాడుతున్నాడు నేను ఎరుగుదును నీ ఉన్న స్థలము మరియు సాతను కాపురం ఆ స్థలంలో వాడు తెలుగులో చెప్తుంది ఇంగ్లీష్ నేము సేట్ సీట్ అని అక్కడ వాడు కాపురం అంటే వాడి కార్యక్రమాలన్నీ అక్కడ నుంచి స్టార్ట్ చేసిండి ఆ స్థలంలో నాయందు విశ్వాస అయి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు అలా హతసాక్షి అయినట్లు మనం చూస్తాం అక్కడ ఫైతుల్ మంచి విశ్వాస అయిన అంతిపై అంతిపాసన్ ఇంగ్లీష్ లో అతను అక్కడ మరణించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం హతసాక్షి అయినట్లు నాయందు నన్ను గూర్చి హతసాక్షి అనే అంతిపై అనేవాడు ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అంటే ఎక్కడ కూడా మనం ఈ అంతిపై గురించి విన్నాం ఓల్డ్ టెస్ట్మెంట్ లా గానీ న్యూ టెస్ట్మెంట్ లాల్డ్ టెస్ట్మెంట్ లో ఉండరు కాబట్టి కనీసం న్యూ టెస్ట్మెంట్ లో మనకి చూడాల సాధారణంగా ఈ పేర్లన్నీ మనం ఇక్కడ చూస్తున్న ప్రదంలో ఉన్న చాలా ఈ ఈ సంగపు పేర్లన్నీ అపోసకరంలా అనిపిస్తాయి మనకి ఉదాహరణకి తుయతైరా తుయతైరా కనిపిస్తుంది మనకు అప్పోసార్యంలో ఎఫ్ఎస్సి అప్పోసకరం లాగా అనిపిస్తాయి ఆ పేర్లు ఆ చర్చల పేర్లు కానీ ఈ వ్యక్తి గురించి మనం ఎక్కడ విన్నాము అంతిపై అనేవాడి గురించి అతను దేవుని అంటే సైతాను సింహాసన స్థానంలో కూడా ఇతను గొప్ప వ్యక్తి దేవుని పూర్కు జీవించని ప్రభు తన నోటి దగ్గర చెప్తాడు నా సాక్షి నన్ను గుర్తి సాక్షి అని అంతిపోయేవాడు ఇంగ్లీష్ తెలుగులో సాక్షి అయిన ఉంది కానీ అక్కడ తెలుగు ఇంగ్లీష్ లో మటుకు హత సాక్షి రాయబడింది అక్కడ మై ఫేత్ఫుల్ మార్టర్ అనేది మార్టర్ అంటే చనిపోయినవాడు హూ ఆంగ్ యూ వేర్ సేట్ అండ్ వెలత్ ఆశ్చర్యంగా ఉంది ఆ వాక్యం ఏంటి అయితే చూడండి ఇప్పుడు ఆ పరిచయం పరిచయం చేసినాక అంతిపైన వ్యక్తి గురించి మాట్లాడినాక ఇప్పుడు ఏమంటాడంటే పద్నాలుగో సంఘం అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినవి కొన్ని ఇది ఆల్రెడీ తప్పు పాపంలో జీవిస్తుందని చెప్తుంది ఈ సంఘం అనే సంఘం కొన్ని తప్పిదములు నీ మీద మోపవలసినది అవే ఫస్ట్ పాయింట్ విగ్రహం బలిచ్చిన వాటిని తినేటప్పుడు నట్లు జాగత్వం చేయనట్లును రెండు పాయింట్స్ తినడము జాగత్వం చేయడం అంటే విగ్రహారాధన దాని తర్వాత ఆ పిచ్చి పిచ్చి తినడం దాని తర్వాత జానత్వం చేయడం చేయనట్లు ఇష్ట ఉరియడం బాలాకు అన్న వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు బాలాకు ఏరీతిగా బీలాము ద్వారా చేపిచ్చుకుంటే తన పనులు బాలాకునకు ఎవరు చెప్పారు బీలాం అనేవాడు చెప్పినట్టు మనం చూస్తాం ఇక్కడ ఈ వాక్యం దాని తర్వాత పదిహేను వచనంలో అటువల్లని నికోలైతుల బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు మనం అది ఇందాక కూడా అక్కడ కూడా చూసినాం ఇక్కడ మనం ఇంతకు ముందు సంఘకాలంలో కూడా అక్కడ కూడా నిఖాయితుల బోధ కనిపిస్తుంది ఇక్కడ కూడా నిఖలయితుల బోధ కనిపిస్తుంది ఆశ్చర్యం ఏంటంటే ఈ నికోలైతులు లవదీయ సంఘంలో కూడా ఉన్నారు ప్రతి సంఘంలో కనిపిస్తారు అన్నట్టు మనం చూస్తాం దాన్ని లవదీయ సంఘకాలం సంబంధించిన బోధ ధరించేటప్పుడు అయితే నిఫలైతుల బోధన్ అనుసరించిన వారు నీలో ఉన్నారు కొన్ని తప్పిదంలు అన్నప్పుడు ఎన్ని తప్పిదంలు అనేది ఇక్కడ చెప్తున్నాడు మొదటిది ఏంటంటే విగ్రహార్థి చర్చలో దాని తర్వాత తిండికి దే వ్యామోహం తిండి వ్యామోహం రకరకాల వస్తువులను తిన్నారు వీళ్ళు మన చరిత్ర చూస్తే అర్థ డీటెయిల్ గా నేను చెప్పాను గానీ పోయిన వారిని చూపించిన ఆల్రెడీ నిఫలైత అనే పదానికి సంబంధించి నంబర్స్ లో లెటర్స్ ఈట్ వాళ్ళ అంటే తిందం రండి అనేది అన్నట్టు ఆహ్వానించడం లెటర్స్ ఈటర్స్ అనేది గ్రూప్ వాళ్ళ పేరు నికలైషియన్స్ అంటే లెటర్స్ ఈటర్స్ అన్న గ్రూప్ అన్నట్టు వాళ్ళ పేరు అంటే వీళ్ళు ఈ నికోలైతుల బోధ మనం ఒకప్పుకు నేను చూపించిన అపస్ల కార్యంలో నికోలాస్ అనే వ్యక్తి ఉండే సేవ ఈ కలిసి సేవ చేసిన అతను అంత ఒక ఫస్ట్ చర్చ్ అన్నట్టు అది అనిల సంఘం అది బైబిల్లో ఎరుసలేం లోనేమో యూదుల నుంచి రక్షణ అనుభవంలోకి వచ్చిన వాళ్ళ సంఘం అది అంతే ఒక ఫస్ట్ జెంటైల్ క్రిస్టిన్ చర్చ్ అంటాం దాన్ని అన్యుల చర్చ్ ఫస్ట్ చర్చ్ ప్రపంచంలో చరిత్రలో అక్కడ ఉండేవాడు అన్నట్టు ఈ నికోలేకోల్ నికోలాస్ అనే వ్యక్తి అతను ఏం చేసిండే అతను బేసిక్ అన్యుడు కాబట్టి గ్రీస్ దేశస్తుడు కాబట్టి ఆ అంతకుముందు అర్పించబడ్డ విగ్రహాలకు అర్పించబడ్డ వాటిని తినడము రక్షణ పొందినాక కూడా దాని సమర్థించడము అది నిపులతల బోదన్నట్టు కాబట్టి విగ్రహాలకు పెట్టింది తినచ్చా తినకూడదా అనేది ఒక ప్రశ్న ఈ రోజు కూడా ఉంటుంది పౌలు కూడా కొరం తెల్లాసిన పత్రికలు చూస్తాం విగ్రహాలకు అర్పించబడ్డ వాటిని తినాలన్నా వద్దా అనేది ఆయన క్లారిఫికేషన్స్ ఇస్తాం చాలా మటుకు మనం ఈరోజు చూస్తాము నువ్వు ఉడిపి హోటల్ పోతావు కదా ఉడిపి హోటల్ పోయి పొద్దున్నే నువ్వు ఇడ్లీ వడ దోశ ఆర్డర్ ఇచ్చినప్పుడు అందులో చట్నీ ఉంటుంది తెల్ల చట్నీ ఆ చట్నీ కొబ్బరితోని చేస్తారు వీడికి కొబ్బరి ఎక్కడికి వెళ్ళొస్తే టెంపుల్స్లో కెలి వస్తుంది కొబ్బరి ఎందుకంటే టెంపుల్స్ అలా కొబ్బరి కొబ్బరికాయ తీసుకొని భక్తులు అక్కడ ఒక కొబ్బరికాయ విధానం ఏంటంటే దాని అక్కడ కొట్టినాక విగ్రహం ముందు రెండుగా పాయలైతుంది అది కొబ్బరికాయ కొబ్బరికాయ ఒక కప్ ఒక చిప్పనేమో భక్తులకి ఇచ్చేస్తారు ఒకటి పూజారి పెట్టేసుకుంటాడు సాయంత్రంకి వచ్చేప్పటికి ఒక యాభై నుంచి వంద నూట యాభై ఒక ఫెస్టివల్ టైంలో అయితే దగ్గర దగ్గర ఐదు వందలు ఆరు వందలు కొబ్బరికాయ చిప్పలు ఉంటాయి ఆయన దగ్గర సగం ముక్కలు మన పూజారి అవన్నీ కదా వాటి అన్నిటినీ ఏం చేస్తాడంటే లోకల్ ఉడిపి హోటల్కి అమ్మేస్తాడు లేకపోతే వాటిని ట్రేడర్స్ ఉంటారు ఈ బేగం బజార్లో అక్కడ ట్రేడర్స్ వాళ్ళు తీసుకుంటారు బల్క్లో వాటిని కొంటారు ఎందుకంటే ఈ టెంపుల్స్ అన్ని ఎండోమెంట్ ట్రస్ట్ కిందికి వస్తాయి అన్నట్టు స్టేట్ గవర్నమెంట్ ఆ ఎండోమెంట్ ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీటిని ఆడ ప్రతి టెంపుల్ కి ఒక అకౌంటెంట్ ఉంటాడు వీడి పని ఏంటంటే ఇట్లా వచ్చిన కొంతమంది టెంపుల్స్ కి బియ్యం సంచలిచ్చేస్తుంటారు కొంతమంది నూనె ఇస్తుంటారు పప్పు సంచలిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు ఇష్టం ఉన్నట్లు ఇస్తూ ఆహార వస్తువులు అట్లనే ఈ కొబ్బరి చీపాలు కూడా వీటన్నిటిని ఏం చేస్తారంటే ట్రేడర్స్ కి వేలం ఎవడు ఎక్కువ పైసలు వరికితే ఆ కొబ్బరి చీప్పలన్నీ వాడికి ఇచ్చేస్తారన్నట్టు వాడేం చేస్తారంటే దాన్ని తీసుకుపోయి ఒక రూమ్ లో ఆ కొబ్బరిచీపలన్నిటి స్ప్రెడ్ చేసి వాడి దగ్గర ఒక టెక్నాలజీ ఉంటుంది ఆ కొబ్బరి చీపలలో ఉండే వాటర్ అంతా పీల్ చేస్తుంది పీల్ తయారు చేసి వాడు వాటిని ప్యాక్ చేసుకుని నమ్ముకుంటాడు అన్నట్టు ఇంత పెద్ద స్టోరీ ఉంది దీనికి మళ్ళీ మనం మనం ఇంట్లోకి వచ్చే కుడకలు కూడా సరే సైతానికి అర్పించబడ్డయ్యాయి మనకి తెలియకుండా తింటున్నాం మనం నువ్వు ఉడిపి హోటల్కి పోయి చట్నీ తింటే కొన్నిసార్లు నాకు పోతే నాకు చట్నీ వద్దు సాంబార్ తీసుకురా అంటారు అంటే సడన్లీ నాకు ఆ థాట్ వస్తుంది అన్నట్టు ఆ టైంలో గుర్తుకొస్తే మటుకు మనం అది తినం కానీ గుర్తుకు రాకపోతే ఎన్నిసార్లు తినలేదు మనం చట్నీ కొబ్బరి చట్నీ అది బేసికలీ టెంపుల్ నుంచి వచ్చిన చట్నీ కాబట్టి నేను ఏంటంటే నిఖోలైతుల్లో బోధ ఏందంటే ఇప్పుడు మనం ఎట్లయితే తెలియకుండా దాన్ని సమర్థిస్తున్నామో వాడు తెలిసి సమర్థించండి మరి నేను సమర్థిస్తలేని దాన్ని నేనైతే తినేను విగ్రహాలకు అర్పించిన వాటిని కొన్నిసార్లు మాంసం వస్తుంది ఇంటికి ఆ పండగ రచయి వాళ్ళు బలి అర్పిస్తారు కదా గొర్రెల కోసి ఆ మాంసం వస్తే నేను నాకు తెలిసి ఆ దయ్యం వేరే దయ్యం అది భయంకరమైన దయ్యం అది సైతాన్ దానికి ఆమె సాంప్రులు అర్పించబడ్డది అదా అది మన ప్రభు స్వీకరించాడా బలి తండ్రి స్వీకరించని బలి అది అది స్వీకరించే బలి ఆ మాంసం ఇంటికి వస్తుంది నికోలేషన్స్ ఏం చేస్తారంటే ఏం పర్లే తినేసేయని చెప్పారు నికలైతుల బోదా ఫస్ట్ పాయింట్ అన్నట్టు విగ్రహాలకు అర్పించిన వాటిని తినేడం అదే కాదు ఏదన తినచ్చు మనము ఏ వస్తువు అన్న అంత రబ్బీష్ తినేసి రోగాలు తెచ్చి పెట్టుకుంటే ఎన్ టైమ్స్ లో చర్చిలో ఇది జరుగుతుంది అంత రబ్బీష్ రబ్బీష్ తినేస్తారు ఇక్కడ దొరక అక్కడ ఏ బడతా ఉంటారు అందులో జీవం ఉందా లేదా ఆలోచించారు అది హెల్దీ ఫుడ్ కాదా ఆలోచించారు మొత్తం లాగి చేస్తానే ఉంటారు అది నిఫోలేషన్స్ యొక్క గుణగణాలు అన్నట్టు మోస మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా లేవీలకు ధర్మశాస్త్రంలో వాటిని హెచ్చరించాడు ఏవి తినాలి ఏవి తినొద్దని అది నేను మేము ఎన్నిసార్లు జ్ఞాపకం ఉదాహరణకి ఈ సృష్టిలో సృష్టించబడ్డ ఆకాశ పక్షులే కాని భూమి తిరిగే జంతువులే గాని నీళ్ళలో ఉండే జీవరాశులే కానీ అన్నిట్లలో రెండు రకాల జీవరాశులు ఉంటాయి ఒకటి వాతావరణాన్ని చెడగొట్టేది ఒకటి వాతావరణాన్ని క్లీన్ చేసేది శానిటరీ ఇన్స్పెక్టర్ సెంటర్ వాటిని ఆకాశ పక్షులు కొన్ని చెడగొడతా ఉంటాయి మరి కొన్ని ఆ చెడిపైన దాన్ని తినేసిపోతూ ఉంటాయి చచ్చిన వాటిని తినేసిపోతా ఉంటాయి కలెబురాలు అట్లనే భూమి మీద కూడా అంతే కొన్ని ఉన్నాయి జీవరాశులు వాతావరణాన్ని కాలుష్యం కానీయకుండా అవి క్లీన్ చేస్తూ ఉంటాయి దేవుడు మనుషులంటే ఎంత ప్రేమ చూడండి ఆయన అటే నీ భూమిలో కూడా నీళ్లలో కూడా సముద్రంలో కూడా కొన్ని నీళ్లను చెడగొడతా ఉంటాయి కొన్ని నీళ్లను ప్యూరిఫై చేస్తూ ఉంటాయి అయితే నేను లేవి యొక్క ధ్యానించినప్పుడు మోషన్ ప్యూరిఫై చేసే వాటిని నువ్వు ఎందుకు తినద్దు అంటే అవి ప్యూరిఫై చేసే ప్రాసెస్ లో కలుషితం వాటి కడుపులను నింపుకుంటాయి కాబట్టి నువ్వు తింటే వాటిని రెండు విధాలుగా ఆ కలుషితం నీ కడుపులకు పోతుంది రెండవది ఇంకోటి ఏంటంటే అవి తినేస్తే కొంతకాలానికి వాటర్ పొల్యూషన్ అయిపోతుంది ఎయిర్ పొల్యూషన్ అయిపోతుంది నీ సరౌండింగ్స్ అంతా పొల్యూషన్ అయిపోతాయి దేవుడు అది దృష్టిలో పెట్టుకుని లేవియా డైటరీ లాస్ అంటారు ఇంగ్లీష్ లో ఆహార నియమములు అంటారు వాటిని ఏం తినాలి ఈ నిగులైతులు మోసస్ మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏవైనా తినొచ్చని అంత రబీష్ అలవాటు చేసేది చర్చికి పార్టీలు చేసుకోవాలి రకరకాల జీవరాశులను తినేసేయాలి ఏవి ఏవి వింతగా కనిపిస్తాయి తినేసి ఏదో చైనాలో తింటారు అట్లా ఏ జీవరాశి తినేస్తారు ఎగిరే పక్షు పక్షునే గాని ప్రాకేడు పురుగునే గాని ఆ స్విమ్మింగ్ చేసే ప్రతి జీవరాశిని తినేస్తానే ఉంటారు వీరు అట్లానే బయటకు రోగం మనం మనకు చూపించింది దేవుడు మార్చి అదొక వింతరకమైన భూ సముద్ర భూర్గ వర్గంలో ఉంటాయి అది దగ్గర త్రీ ఫీట్ కింద ఉంటాయి పైకి రావు యాక్చువల్ గా జీవరాశులు అవి పక్షి చేపరూపకం ఉండేది ఆ జీవరాశు పైకి రావు అవి త్రీ థౌజండ్ ఫీట్ కిందనే ఉంటాయి అందులో ఒకటి ఎట్లా బయటకు వచ్చిందో ఎవడి వలల పడిందో అది ఎవడింటి ప్లేట్లకు వచ్చిందో ఎవడి కడుపులకు వచ్చిందో అక్కడ నుంచి అది స్ప్రెడ్ అయింది వైరస్ అని ప్రభు మనకు చూపించు ఈరోజు పెద్దనే నేను న్యూస్ పేపర్ చూసిన డక్న్ క్రానికల్లో చైనీస్ గవర్నమెంట్ ఫారెన్ మినిస్టర్ డిక్లేర్ చేస్తుండేందంటే ఈ ఈ వైరస్ కరోనా వైరస్ చైనాలో పుట్టింది కాదు ఇది చైనాలో కూడా చైనాలో తప్పు చైనాలో వచ్చింది కరెక్టే కానీ అదే సమయానికి ప్రపంచమంతటా రకరకాల దేశాలలో ఒకటేసారి స్టార్ట్ అయిందని వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళు ఏంటంటే సమర్థించుకుంటున్నారు అది మనకు తెలిసి వాళ్ళ నుంచి వచ్చింది వాళ్ళ ద్వారా బయటకు వచ్చిందంటే వాళ్ళ వాడకుండా ఎందుకంటే సముద్రం నుంచి వచ్చే అది అదొక మృగం ఓ రీతికి చెప్పాలంటే ఇంకో రీతికి చెప్పాలంటే అది డ్రాగన్ అది మళ్ళీ డ్రాగనే కదా దానికి అధికారం ఉంది అది ఆ ఆ దేశానికి అది అధికార వాడు వాడు సీట్ వేసుకొని కూర్చుంటాడు అక్కడ ఎట్లయితే పెరగమా సైతాన్ని కూర్చున్నాడో ఆ దేశాన్ని అట్లా కూర్చుండో ఈరోజు నేను మీకు చూపిస్తాను మరికొన్ని వాక్యాలు ఈ దేశం మీద ఒక దురాత్మ కూర్చొని ఉంటాడు అనేసి నేను మీకు వాక్యం అనిపిస్తాను చూడండి ఈ రోజు కాబట్టి ఈ నిపుణుతుల బోధ దేనికి సంబంధించింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే విగ్రహాలకు అనిపిస్తున్న వాటిని తినొచ్చు సమర్థించుకోవచ్చు ఏం పర్లేదు అనేది చెప్పడం మళ్ళీ దాని తర్వాత ఏమైనా తాగొచ్చు అనేది సెకండ్ పాయింట్ ఏమైనా తినొచ్చు ఏమైనా తాగొచ్చు వాటికి అర్పించిన పానార్పణాలన్నిటిని వీళ్ళు దాగపడేసేవన్నీ పీల్చేసేవాళ్ళు అన్నట్టు ఆ రీతిగా వాళ్ళు తినడము త్రాగడము వారి కడుపే వారి దేవత నిఖలైతుల బోధ అన్నట్టు నిఖలైతులు వారి కడుపే వారి దేవత ఆహారం చూస్తే మొత్తం మర్చిపోతారు అన్నట్టు రఘుని అంత మర్చిపోతారు అన్నట్టు ఆహారాన్ని అంతగా ప్రాధాన్యత ఇస్తారు అన్నట్టు ఈ పెరగమ సంఘంలో వాళ్ళు ఉన్నారు అట్లనే వీళ్ళు ఏం చేశారంటే మొదటిదిగా ఏంటంటే విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం బలిగా అర్పించిన తినట్లు తర్వాత జారత్వం కూడా ఇది చాలా భయంకరం కదా జారత్వం చేయడం కూడా ఈ చర్చి జారవం అంటే ఏం తెలుసా అంటే లైంగిక సంబంధాలు పెంచుకోవడం చర్చిలో డేటింగ్ అంటాం దీన్ని ఈరోజు భాష చెప్పాలంటే బైబిల్ డేటింగ్ కి విరుద్ధం బైబుల్ ఎక్కడ ఒక ప్లేస్ ఎందుకంటే ఓ పరాయి స్త్రీ పరాయి పురుషుడు అన్నట్టే కదా డేటింగ్ అంటే వాళ్ళలో పరుషుత వివాహం లేనప్పుడు అది వ్యభిచారంతో పోల్చబడింది బైబిల్ వాక్యం కాబట్టి ఇటువంటి గుణగణాలు అంటే ఈరోజు ఎంటైన్స్ చర్చ్లో కూడా ఈ గుణగణాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు రిలేషన్షిప్స్ భార్య విశ్వాసంలో ఉండకపోవడం ఒకరి పట్ల ఒకరు శారీరకంగా జీవించడము డేటింగ్ డాన్సింగ్ చలివిడిగా జీవించడం అంత డిస్టర్బ్డ్ అన్నట్టు చర్చి సిస్టమ్ ఈరోజు కంప్లీట్ డిస్ట్రాయిడ్ అనిపోయింది అన్నట్టు చర్చి కాబట్టి ఇప్పుడు అదే రీతిగా ఈ చర్చిలో ఇంకొక గుణగణం ఏముందంటే బిలాము బాలాక్ అన్న వ్యక్తులకు సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ రాయబట్టయితే బిలాము బాలాక్ గురించి మనకి తెలుసు మనం చూస్తాం కదా వీరి గురించి నిర్గమ చూస్తాం వారికి సంబంధించిన విషయాలు సంఖ్యాకాండం సారీ సంఖ్యాకాండంలో చూస్తాం మనం సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయంలో అయితే ఈ పద్నాలుగో వర్షంలో ఏముందంటే బికాస్ యూ హ్యావ్ దేర్ దేమ్ దట్ హోల్డ్ ద టీచింగ్ ఆఫ్ ఆలం అంటే బీలాము బోధ మీ చర్చిలో ఉంది అంటున్నాడు ఇక్కడ ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు పద్నాలుగో వర్షంలో విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినట్లును జాగత్వం చేయనట్లు ఇస్రాలకు ఉరి బాలా నాకు ఇచ్చిన బోధ అట్టు బీలాం అయితే మనకు తెలుసు మనం అతని ధ్యానించిన రోజు గతంలో ఎట్లా చేసిండు వీరంటే మన బీలాం గురించి మరికొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను ఈ రోజు ఇంతకుముందు మనం ఎప్పుడంత డీటెయిల్ గా ధ్యానించలేదు పేతురు రాసిన పత్రికలో కొంచెం ఇతని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఎత్తు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన అయితే ఇక్కడ ఏముందంటే వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములు భృగముల వల్లే ఉన్నారంట ఈరోజు ఎన్ టైమ్స్ పట్టబడి చంపబడుటకే మీకు తెలుసు ఎవరు పట్టబడతారు ఎవరు చంపబడతారు మన గ్రూప్ లో అర్థం అందరికి అర్థమైతుంది వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములగు మృగముల వలే అంటే ఇవి మృగాలు అన్నట్టు తేళ్లు సర్పములు ఇవన్నీ మృగాలు అన్నట్టు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయమైన గురించి దూషించొచ్చు ఏ వాడే మాట్లాడతాడు వీడేం మాట్లాడతాడు వాడికేం తెలుసు వీనికేం తెలుసు దేవుని వాక్యం గురించి అట్లా మాట్లాడతారు అన్నట్టు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించచ్చు తాము చెయ్యి నాశనంతోనే తామే నాశనం పొందుదురు కాబట్టి సర్పంలు తేళ్లు నాశనం చేస్తాయి గొప్ప జనాన్ని కానీ తిరిగి వాళ్ళు నాశనం అయిపోతారు ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ వాక్యం మనకి ఫ్యూచర్ కాబట్టి ఇవి మృగాలు ఇవి మొదటి రెండు గుంపులు ప్రతి చర్చ సిస్టమ్ లో అవి ఏం చేస్తాయి మూడో గుంపుని నాశనం చేస్తాయి దాని తర్వాత అవి కూడా నాశనం అయిపోతాయి ఇది చాలా ఇంపార్టెంట్ క్లూ అన్నట్టు ఇక్కడ ఎట్లా పదమూడో వర్షాల చూస్తున్నాం ఒకనాటి సుఖానుభవము సంతోషం ఎంచుకొందురు అంటే రేపు ఏం జరుగుతుంది ఎప్పుడైతే ఎంజాయ్ చేద్దాంలే టైప్ అన్నట్టు వీళ్ళు వారు కళంకములను నిందాస్పదములను అయిన తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపాణలు పుచ్చుకొనచ్చు తమ భోగంలో ఎందు సుఖించురు కాబట్టి వీరి జీవిత విధానం ఎట్లుంటుందంటే అన్నపానులు పుచ్చుకొనడము భోగముల సుఖించడం అంటే ఇది యేషాగు జీవన విధానంకి ఒకరీతిగా సూచన లాగా ఉంది ఎంజాయ్ చేయడము లవ్ ఫీస్ట్ అందిక ప్రేమ విందులు అంటే లవ్ ఫీస్ట్ అంటారు ఇవి చాలా కంటిన్యూస్ గా చేసుకుంటా అంటే ప్రేమ విందులు దాని తర్వాత చూడండి పద్నాలుగు వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కనులు గెలవారి అస్థిరులైన వారి మనసులను మరుచు పొల్చు లోభత్వ ముందు సాధకము చేయబడిన హృదయం గలవారును శాప్రస్తులై ఉండేది చూడండి వీళ్ళంతా శాపం పొందిన వాళ్ళని పరిస్థితుల్లో ఆ గుంపులు మొదటి రెండు గుంపులు పరలోకానికి పోవు దాని చూడండి వాళ్ళు ఎట్లుంటారు పదిహేను వచనం తినని మార్గమును విడిచి బెయ్యూరు కుమారు అయిన బీలాము త్రోవ తప్పిపోయేది కాబట్టి పెరగమ్మ సంఘంలో ఉన్న సిస్టమ్ ఎట్లా ఉందంటే మనం మనం పోవాల్సింది ఎటువంటి మార్గము యేసుప్రభు మార్గం కానీ వీళ్ళు విడిచిపెట్టి వేల వేరే మార్గం అదే మార్గం అంటే బీలాము మార్గం బియరు కుమారు బీలాము మార్గం బీలాము ఏ మార్గం పోయినా మనకు తెలుసు బీలాంకి సంబంధించిన విషయాలు చూడండి అక్కడ కింద పదహార ఉంది బీలాము దుర్నీతి దుర్నీతి వలన కలుగు బహుమానం ఆయన పోయిన మార్గం ఇది చాలా ఆశ్చర్యం ఏంటంటే దుర్నీతి వలన కలుగు బహుమానం మనము యాక్చువల్గా నీతి వలన కలుగు బహుమానం కోరిక ప్రయాసపడుతున్నాం కదా కానీ ఇది దుర్నీతి వలన కలుగు బహుమానం అంటే రాంగ్ రూట్స్లల్లో పోయి డబ్బులు సంపాదించుకోవడం అన్నట్టు ఈరోజు ప్రపంచం అంతట్లా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది చెక్ సిస్టమ్ లో ఒక పాస్టర్ చెప్తున్నాడు ఆయన లైఫ్ టైంలో ఎవరి దగ్గర నుంచి ఒక కానుక తీసుకోలేదంట ఒక్క కానుక తీసుకోకుండా ఆయన సేవ నడిపించినట్ట మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చెప్తున్నాడు సాక్ష్యం సరే అది కరెక్టా అంటే అది కరెక్ట్ కాదని నేను చెప్తాను సరే నీకు ప్రేరేపణ కలిగింది నీ కష్టపడి సంపాదించుకొని సంఘాన్ని నడిపించుకుంటున్నావు కానుకలు ఇవ్వాలన్నా పౌలు చాలా తేటగా ఎన్నిసార్లు మనకు చూపించాయి కొందరు ఉంటారు అట్లా డెడికేటెడ్గా నువ్వు తీసుకోలేదు కాబట్టి వేరే వాడిని తీసుకొని ఇవ్వకుండా అడగిస్తున్నాన్ని కొట్లాడే కూడా ఉంటారు వేరే పాస్టర్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ పాస్టర్స్ కొట్లాడతారు కానుకల గురించి ఇవ్వమని ఇంకా జబర్దస్తి చేస్తారు లేకుండా నేను ఎట్లా బతకాలని ఆ డబ్బుల కొరకు కానుకల కొరకు పాస్టర్స్ కూడా దుర్నీతి రూట్కి వెళ్ళిపోతారు ఎన్నో కేసులు మనం చూస్తూ ఉంటారు ఎక్కడ డబ్బు వస్తుందంటే అక్కడికి వెళ్ళిపోతా ఉంటారు పాస్టర్స్ అట్లా పోయి చిక్కబడుతూ ఉంటారు కొందరు మరణిస్తారు కూడా బీలాం మరణించండి కదా బీలాంను కూడా వచ్చి పొడిచిపోతాడు చచ్చిపోతాడు బీలాం ఆ యుద్ధంలో ఒక ప్రవక్త కుక్క చావు చావడం అంటాం చాలా న్యాయం ఉంటుంది అది బీలాం జీవితం అతని గురించి అక్కడ ఇంకా కొంచెం డీటెయిల్ ఉంది తాను చేసిన అతిక్రమము అంటే తాపం చేసినట్టు నిమిత్తము అతడు గదింపబడేను ఎట్లనగా నోర్లేని గార్ధపము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించాను కాబట్టి ఒక పశు ఒక డంబ్ యాసన్ ఉంది ఇంగ్లీష్ లో అయితే డంబ్ యాసన్ ఉంది అసలు దానికి మనిషి మాటలే రావు కదా మళ్ళీ చెప్పండి ఆ యొక్క డాంకీలో ఒక గాడిదలో మనిషి స్వరం వచ్చిందంటే ఆ డాంకీలో ఎటువంటి ఆత్మ పోయి దేవుడు తలుచుకుంటే పశువులతోని పక్షులతో మాట్లాడిపించగలడు పనులు చేపించగలడు మనం చూస్తామా ఏదైనా తోటలో సర్పంలకి వెళ్ళి లేదా స్వరం అంటే ఏ ఆత్మ ఉన్నట్టు ఆ సర్పంలో ఆత్మలు పశువులలో కూడా దొరుకుతాయి అనేది మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ ఈ టంబ్ యాజ్ స్పీకింగ్ విత్ మ్యాన్స్ వాయిస్ కాబట్టి గర్ధవం చేత మాట్లాడాల్సి హెచ్చరించబడ్డాడంటూ మనం చూస్తాం అంతగా దిగచిందంటే కనీసం గాడిద దశకు కూడా లేడు గాడిద ఇంకా నీచంగా అయిపోయింది అన్న అక్కడ పిలాం గురించి మాట్లాడుతుండే కదా యాక్చువల్గా అయితే యూధాపత్రికలో కూడా దీనికి సంబంధించిన ఒక వాక్యం ఉంది అది చూసేసుకుని మనం కొంచెం ర్యాపిడ్ స్పీడ్కి వెళ్ళిపోతాం యూధాపత్రికలో మొదటి అధ్యాయము పద పదకొండు వచనాల మొదటి అధ్యాయం పదకొండో వచనం ఇప్పుడేముందంటే అయ్యో వారికి శ్రమ వారు కయ్యను నడిచిన మార్గం నడిచేది ఇంకొక కేసు వచ్చింది ఇక్కడికి అంటే బిలాము క్వాలిటే కయ్యి కూడా ఉంది అంటాడు అంటే కయ్య నుంచి వచ్చింది బిలాంకి ఆత్మ అన్న విషయాన్ని కాబట్టి వారు కయ్యను నడిచిన మార్గం నడిచేది బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రవలో పరిగెత్తిది కాబట్టి కయ్యను గుణగణమే ఈ ఆత్మ కయ్యను కూడా దేవునికి బల అర్పించండు బీలాం కూడా దేవునికి బలి అర్పించింది రెండు గుణగణాలు మనం చూస్తున్నాం ఇక్కడ బలి అర్పించే గుణగణాలు బీలాము నడిసిన తప్పు తరవులో ఆ అంటే చాలా త్వరగా ఇతరన్నట్టు సంపాదించుకుందాం సంపాదించుకుందామని పోయి తనలు తినడం చావడం జరుగుతుంది అట్లనే కొరువు చేసినట్లు తిరస్కారం చేసిరి ఈ మూడు గుంపులు మనం ఇక్కడ చూస్తున్నాం కదా అన్ని ఒకటే కోటి కేటగిరీకి సంబంధించినవి అన్ని కైనుగా తేళ్లకు సాదృశం అయితే బీలాం సర్పములకు సాదృష్టం కొరహు తేలక సాదృశ్యం అట్లా ఈ రోల్స్ రివర్స్ అవుతాం అంటే వీరందరికీ శ్రేమ అంటున్నాడు దిగుంపులకి కాబట్టి ఇప్పుడు చూడండి బీలాము అనే వ్యక్తి ఆ యొక్క ఎక్కడి నుంచి చూడండి ఇప్పుడు బీలాము అన్నప్పుడు నంబర్స్ లో నాట్ ఆఫ్ మై పీపుల్ అని అంటే నా ప్రజలలో లేనివాడు అని అర్థం అంటే రక్షింపబడ్డ వారిలో లేనివాడు అని అర్థం దేవుని ప్రజలలో లేనివాడి వాడే బీలాము అనుందకడ అయితే మనం నిర్గమకాండంలో చూస్తాము ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో బీలాము కెమేష్ దేవతని పూజించేవాడు అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే మోయాగు రాజైన బాలాకు దగ్గరకు వచ్చినప్పుడు యుహోవ దేవునికి నువ్వు బలి అర్పించి వాళ్ళని క్షేపించమంటాడు అంటే ఏంటంటే బీలము ఒక దిక్కు కెమేష దేవతని పూజిస్తున్నాడు ఇంకొక దిక్కు యహోవ దేవుని కూడా ఆరాధిస్తున్నాడు వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఒక అంటే చర్చి సిస్టమ్ లో ఎట్టుందంటే ఈరోజు పెరగా మా చర్చిలో ఒక దిక్కు యేసు ప్రభు సుతిస్తున్నారు ఇంకొక దిక్కు సైతాన్ని సుఖిస్తున్నారు అందుకు ఎప్పుడైతే సైతాన్ని సుఖిస్తారో వాడికి పవర్ వస్తానంట లేకపోతే అంతవరకు వానికి పవర్ ఉండదు ఎందుకంటే నేను రుజువుపరుస్తా వాక్యంలో సైతానికి మహిమ పోతే వాడు పవర్ఫుల్గా తయారవుతుంది వాణ్ణి మహిమ రానియకుండా చేస్తే వాడు అక్కడే సైలెంట్గా బంధించబడి ఉంటాడు అక్కడుంది వాక్యం నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇతరలో కాబట్టి బాలాకు అన్నప్పుడు జేమ్స్ రాంగ్స్లో బాలాక్ అంటే నాశనం చేయవాడు అని అర్థం ఇది రోల్ రివర్సల్స్ యాక్చువల్గా బాలాక్ అసలు తేళ్లకు సాదర్శంగా ఉండాలా బీలాము సర్పంలకు సాదర్శంగా ఉండాలా ఒక దశలో బాలాకు సర్పంలాగా కనిపిస్తుడు బీలాము తేలిలాగా కనిపిస్తున్నాడు కానీ బాలాకు బీలాం తను మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే రోల్ రివర్స్ అవుతుంది అన్నట్టు బాలాకంటే నాశనం చేయవాడు డెస్ట్రాయర్ అని ఉంది బీలాము అంటే నా ప్రజలకు కానివాడు నా ప్రజలు లేనివాడు అనర్థం కాబట్టి నాశనం చేసేవాడు ఎవరిని వాడుకుంటాడు దేవుని ప్రజలు లేని వాళ్ళని వాడుకుంటాడు అంటే సర్పములు తేళ్ళని వాడుకుంటాయి అని పాయింట్ హెచ్చరిస్తుంది ఇక్కడ దేవుడు మనకి కానీ రి రోల్ రివర్స్ అయినప్పుడు ఏం చేస్తారంటే నువ్వు వాళ్ళని చెప్పించమంటే నువ్వు ఎందుకు వాళ్ళని చెప్పించలేకపోతున్నావు రోల్ రివర్స్ అవుతుంది అన్నట్టు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్తాడు నేను చెప్పించలేను వాళ్ళంత వాళ్ళ మీదకి శం రావాలంటే నేను ఒక ఐడియా ఇస్తాను నువ్వు పోయి పాటించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే బాలాము బాలాకు తేలవుతాదన్నట్టు సర్పం ఆజ్ఞ పొందుకొని తేలు పోయి అప్పుడు ఏం చేస్తాడు బాలం ఏం చేసిండు ఇసల్ ఫల మీకు శాపం రావాలంటే మనం క్షపించలేం వాళ్ళని ఇంతటి దేవుడు ఆశ్రయించండి వాళ్ళని కాబట్టి మనం క్షపించలేం కాబట్టి వారి ఇంతటి నుంచి వారికి శపం చేయాలంటే ఈ రెండు విషయాలు చేయండి బాలాకు ఇచ్చిన ఐడియా ఏంటంటే రాజకుమార్తెలని గొప్ప గొప్ప ఆ ఏమైనా కన్యకలని ఆ ఫల దండులోనికి పంపించండి బాలెంలోకి పంపించండి పోయి వాళ్ళు అక్కడ వారి దేవతలకి అర్ అర్పించిన వాటిని బిందుకు పిలిపించండి ఈ స్త్రీలు అక్కడ రాజుల కుమార్తెలు వీళ్ళందరూ యాక్చువల్ బాలాకు దగ్గర ఆ రాజుల కుమార్తెలు పోయి అక్కడ బలు అర్పించిన వాటిని తినిపిస్తారు ఇసాలపల్లి దాని తర్వాత వాళ్ళతో పాటు అక్కడ పోయి వ్యభిచరిస్తారు అన్నట్టు ఇసాల్పల్లిలో కొంతమంది అక్కడ పోయి ఈ స్త్రీలతో వ్యభిచరించడం వలన దేవుని శాపం రగులుకుంటే ఎంతో మంది ఆ రోజు మరణించడం మనం చూస్తామన్నట్టు సరే నేను ఇక్కడికి వాక్యాన్ని ముగిస్తాను పరశుద్ధర భవి తండ్రి మీకు వందాలయనా ప్రభా మీరు చూపించినారు పెరగా మా సంఘం యొక్క సింహాసనం అక్కడి నుంచి ప్రభావి వారు ఏ రీతిగా జీవించినారు ఆ సంఘస్థలు మీరు చూపించినారు ప్రభా అక్కడి నుంచే ప్రపంచం అంతా వాడు వెళ్ళినట్లు మేము చూస్తాం కానీ ప్రభావ మీరు మా హృదయాలున్నారు మీరే మాకు రాజు మేము ఎవరిని అన్నుకోలేదు రాజులాగా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నుడేవ మహిమ స్వరూప తండ్రి నీకు వందాల ప్రభా గొప్ప దేవ ఇసు ప్రభా వాకి ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా నీకు వంద ప్రభా నైనా ఇసు ప్రభా దుష్టుడు ప్రభా దేవుని మందిరంలో ఏ రీతిగా ప్రభావిడ సింహాసనం వేసుకొని కూర్చున్నాడు అన్న ప్రభు విషయం మీరు మాతో మాట్లాడినారు ప్రభా కాబట్టి ప్రతిక్షణం జాగ్రత్తగా జీవించాలా ఇలాంటి విగ్రహార్ధన దిస్తూ ప్రభు బిలాము ఆ మార్గంలో మీరు నడవద్ధిస్తూ ప్రభా పో దుర్నీతి యొక్క మార్గంలో నడిచిన ప్రభావ బహుమానం పొందుకున్నారు అది శితమైన ప్రభా శాపూరితమైన ప్రభావ ఆయన ఈ లోకంలో తన ఎంత భయంకరంగా ఉంటాడు కదా ప్రభాయన వాటి మీరు మమ్మల్ని బయటకి తీసుకొచ్చేందుకు నీకు అన్నారు ప్రభా ప్రతి క్షణం మేము మీ కొరకు జీవించండి మరి విశేషంగా ప్రభావ నీకుల ప్రభావ మార్గంలో ఉంటుండగా ప్రభావ ప్రతి ఒక్క బిడనైనా మీకు నీతి మార్గంలోకి వచ్చేలాగా వాళ్ళని నడిపించేలాగా మమ్మల్ని నడిపించమని పార్ష్టమైన ప్రతి ఆటంకాలు కొట్టివే ప్రభావ మీ నూతనమైన ఆత్మతో నింపని ప్రభావ మీ వాక్యం చేతి ఇంకా బలపరుస్తున్నందుకు నీకు వందల ప్రభావ ప్రతి క్షణం ప్రభావ నూతనైన కృపుతో మమ్మల్ని నింపే ప్రభావ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తూ మీ వాక్యము మనం తరిపి చేస్తున్నందుక నీకు వందాల ప్రభావ నీకే కృతజ్ఞతల ప్రభావ నీకే స్థుతులు స్వత్రమైన సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజిస్తూ మహా నీకే కలుగును కాక నా ప్రభావ మీ వాక్యం చేత మూడు బలపరించి ఆయన ఇస్త ప్రభు ఈక ప్రవీణా గంధం ప్రభావ ఇక వాక్యాల ప్రభావ మేము ధ్యానిస్తాను కాగ్రత్త మేము ఎత్తుపట్టుకోవాలి మా హృదయ రాసుకోవాలా వీటి మీద ధ్యానించాల ప్రభావ అన్ని కు సత్యాన్ని ఆ బోధల నుంచి అబద్ధ బోధ నుంచి ఆ దుర్నీతి బోధల నుంచి అందరి ప్రభావ మీకు నీతిమరమైన మార్గంలోకి నడిపించలాగన సాయపడమని ప్రార్థిష్టమైన నా ప్రభావ రాయన బిడ్డ త్వరగా ప్రభావ ప్రభావ నడిపించాలి ప్రతి ఆటంకాలు కొట్టివే ప్రా ఎంతమంది రాని ప్రతి బిడ్డ మీరు ఆశీర్దించండి కుటుంబాలు మీరు బలపరచండి స్థిరపరచండి ప్రభావ నూతనమైన ఆత్మతో నింపి సర్వసత్యం నడిపించమని ప్రార్థిష్టమైన వాళ్ళ జీవితాలు మీరు గొప్ప కార్యం జరిగించాల కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిష్టమైన మరి విశేషంగా వైరస్ గురించి ప్రార్థిష్టం దేవ ప్రతి ఒక్క బిడ్డ తాకని ప్రభావ వైరస్ బాధితులు అందరినీ స్వస్థపర్చున విడు చివరి దశలైనా కానీ ప్రభావ మీకు సమర్పించుకోలే సహాయపడండి హాస్పిటల్స్ ఎంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు ప్రతి ఒక్కరు మీరు తాకని ప్రభావం మీరు గద్దించండి మీరే స్వస్థపర్చండి మహిమను అని ప్రభావ జీతాలు మీరు సమర్పించుకోవాలని ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకోని ప్రభావం నా కుటుంబాలు మీ ఆధారం తెచ్చు మీ సమాధానం తెచ్చి రక్షణ ప్రణాళిక మీరు ఈ లోకంలో ఎంతో మంది ప్రభు విగ్రహాది అభిచారులు మంత్రిగా పండుగలున్నారు మోసగాలున్నారు రేసప్రవ నరహంతులు ఉన్నారు రేసప్రభ ఎంతో కూరమైన వాళ్ళు ఉన్నారు ప్రభావ్ లోకంలోనైనా ప్రభావ ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ మీ కనికరి చూపించే ప్రభావ ప్రతి బిడ్డ నేను మీ ప్రకటించబడాలా మీరే సహాయపడమని ప్రధిష్టం మీరు ఆకలి తొలిగింది ప్రభా మేము సిద్ధపడాల అనేకలు మేము సిద్ధపరచాలా మీకు నీతి సత్యం ధైర్యంగా ప్రేమతో అనేకులు మేము ప్రకటించాలా అంటే సేవజీతం అందరిని నడిపించి మీరు ఆకలి సిద్ధపరచుకోమని ప్రాదిష్టమైన ఇక పరిచర్య ప్రభ ప్రపంచలుమూల ప్రాంతంలోకి వెళ్లాల ప్రభా ఈ సత్యం ప్రభా ప్రతి ఒక్కరు స్వీకరించాలా ఆయన పత్తి పిడ మీరు ఈ యొక్క వాక్యం ప్రభావం మా హృదలు మేము భద్రపరచుకుని ప్రభావ నెమరి వేసుకునే ప్రభావ ఇంకా దీర్ఘంగా ప్రభి మేము ధ్యానించి ప్రభుత్వం నేర్చుకునే ప్రభావా సహాయపడండి ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగించమని ప్రార్థిష్టం మా ఆసక్తిని ఇంకా మీరు రెట్టిపుజ్ఞమని ప్రార్థిష్టం లేదేవాలంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి ప్రతి క్షణంలో మీకు అంగీకారంగా మేము పరిశుద్ధంగా యథార్థంగా ప్రభావ నీతిని అనుసరించడానికి బిడల్లుగా తయారు చేసి మీరు రాకరిని సిద్ధపరచుకోమని ప్రభా ఇక గ్రూప్ ఉన్న ప్రతి బిడలి దీవించి ఆస్వాదించి ఈ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టాంతండి పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపానిధి ఈ సయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవం గల దేవ గొప్పదేవా నూతన దినమును మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభావ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన మీరు నిన్న నేడు నిరంతరం ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడో తండ్రి మిమ్మల్ని ఆశ్రయించడానికి మాకు భాగ్యమునిచ్చినందుకు మీకు వందనాలు ప్రభాయనా ఈశ్వరజ్ ఈ అంత దినాలలో ఉండగా తండ్రి మమ్మల్ని మేము భద్రము చేసుకుని జాగ్రత్తగా తండ్రి ప్రభావైనా ఈశ్వరజ ఈ లోక మాలిన్యం మాకు తండ్రి ప్రభానైనా ఈసయ తండ్రి అపవాదిని ఎదురించుచు ఆయన వెలుగు సంబంధుల వల్లే మేము మాకు సహాయం చేయండి తండ్రి ఈ లోకము దీని ఆశయం గతించిపోవను తండ్రి దురాశలు శరీరాశలు నేత్రాశలు గతించిపోవును తండ్రి ప్రభా వాటిల్లో మేము పడిపోకుండా తండ్రి ప్రభా ఆయన అంతం తండ్రి ప్రభా నిందారహితంగా తండ్రి జీవించే వారముగా మేము ఉండితే ఒక సాయం చేయండి మాతో పాటు ఉన్నవారిని ఆయన ఆ వెలుగు సంబంధులుగా చేయట ఒక ప్రయాసము ఆ భారమును మాకు దయచేయండి తండ్రి ప్రభా నైనా వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘం గాను తండ్రి వెలుగు వల్ల మేము ఉండుటకు సహాయం చేయండి తండ్రి ప్రభా సంఘంలో ఉన్నటువంటి అపవిత్రత ఆ యొక్క అపవాదికి కలిగే మహిమ తండ్రి ప్రభా నైనా అక్కడి నుంచి కలగకుండా సహాయం చేయండి ప్రభా నైనా పవిత్రపరచండి పరిశుద్ధపరచండి సంఘ సంఘాన్ని నైనా ప్రతి ఇండివిజువల్ గా ప్రతి సభ్యుని తండ్రి ప్రభా కడిగి పవిత్రపరచమని వారి గట్టి హృదయాన్ని మెత్తనిదిగా చేయమని తండ్రి ధనమోసాలు తండ్రి ప్రభా సంఘాలలో ఏలుపడుతున్న తండ్రి ఆ యొక్క మోహపు చూపులు శరీర ఆశలు తండ్రి ప్రభా తండ్రి మోజు ఇవన్నీని నాయనా జ్ఞాపకం చేసుకుని వారికి ఇంకొక అవకాశము దయచేయమని వేడుకొని వచ్చింటున్నాం తండ్రి ప్రభా సహాయం చేయండి ప్రభా దీనులము దరిద్రులము దేనికి పనికిరాని వారిని మమ్మల్ని నాయన మీరు ఏర్పరచుకున్నారు ప్రభా నాయన మీ కృతజ్ఞతలు తండ్రి ప్రభా ఏమిచ్చి మీరు రుణం తీర్చుకునేలేం ప్రభా నాయన మాకైతే తండ్రి ప్రభా అయా సర్వశక్తి దేవుడు మాకు దొరికి ఉన్నాడని మేము దాంట్లోనే అతిశయిస్తుంటున్నాం ప్రభా శ్రమైన కరువు అయిన హింస అయిన బాధ అయినా ఉపద్రవం అయినా మీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా అయా చిరకాలము మీతో నడిచే భాగ్యమును మాకు దయచేయండి సహాయం చేయండి ముఖ్యంగా నాయనా సమాధానం దయచేయండి ప్రభా శాంతిని దయచేయండి ప్రభా నైనా కన్నీటిలో కూడా మేము సమాధానాన్ని వెతుక్కోవాలి ప్రభా అటువంటి స్థితిలోకి మేము చేరున్నట్లు సహాయం చేయండి తండ్రి ఈ స్థిరత్వం కలిగి మేము జీవించాలి ప్రభావ వందనాలు స్తోత్రాలు రాకడ సమీపించి ఉండగా తండ్రి అనేకులకు నాయన సత్య సువార్తను బోధించే వారముగాను తండ్రి భారం కలిగి ప్రసవ వేదన కలిగి తండ్రి అనేక పనులు ఆయన సమయమందున అసమయ మందును బోధించమన్నారు ప్రభా సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి ప్రభా ఆయన మీకు వందనలు ప్రభా ధైర్యం దయచేయండి ప్రభా ఎవరికి బెదరకుండా సువార్తను ప్రకటించే వారంగా ఉండటం సాయం చేయండి మా శరీరానికి ఎటువంటి మాలిన్యం అంటుకోకుండా తండ్రి మా అవయవములను తండ్రి ప్రభా నాయన సజీవ యాగముగా తండ్రి ఎంతో పవిత్రగా మీకు అప్పగించే వారంగా మేము ఉండాలి ప్రభ నాయన తండ్రి ప్రభ దురాత్ముడు ప్రభలు తండ్రి ప్రభ యవన బిడ్డల్ని పట్టుకొని ఉన్నాడు ప్రభాయన వారిని విడుదల దయచేయండి ప్రభా వారి జీవితంలో నాయన కావలసిన ఆ యొక్క మహిమను వారికి దయచేయండి ప్రభ నాయన వారు మేల్కొనలు సహాయం చేయండి ప్రభా నాయన ఈసయ యవన బిడ్డలు నాయన చెప్పలేని తండ్రి ప్రభ ప్రతి విధమైన పాపానికి లోనై ఉంటున్నారు ప్రభా మా బిడ్డలు కానీ మా సంఘస్తులు కానీ తండ్రి ప్రభానాయన ఈ బిడ్డల్ని లేవనెత్తమని వేడుకొని చుంటున్నాం వారు మీ చేతిలో మాత్రమే బాణాలుగా పనిచేయాలా అపవాది క్రియలు అన్ని లయమైపోనుగాక తండ్రి తండ్రి సహాయం చేయండి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను తండ్రి ప్రభా నాయన ఒకప్పుడు తండ్రి ప్రభా అటువంటి పాపాలలో తిరిగిన వాడిని ఆయన ఎండ్రి ప్రభాయన ఆశ్చర్యమైన వెలుగుని నా జీవితంలో ప్రవేశపెట్టినారు మీ కృతజ్ఞతలు తండ్రి నాయన సహాయం చేయండి ఇంకా నాకు సహాయం కావాలి ప్రభానా నాతో నాకు నడిపింపును కావాలి ప్రభా నాకు సహాయం చేయండి ప్రభా నాతో పాటు టీంలో ఉన్న ప్రతి సభ్యునికి సహాయం చేయండి ప్రభా ఆత్మ నడిపింపు అధిక దయచేయండి ప్రభా కృప నుండి అధికమైన కృపలోకి నడిపించండి ప్రభా నాయన సాతాన్ మీద అధికారంతో పోరాడే శక్తిని మా అందరికి దయచేయండి ప్రభా అయినా ముఖ్యంగా తండ్రి ప్రభా మా క్యారెక్టర్లలో ఏ లోపమున్నాను సరిచేయండి ప్రభా ఆయన మీ చేతులు కప్పచెప్పుకుంటున్నాం తండ్రి సరైన బోధన విని సరైన మార్గంలో ప్రవేశించే వారంగా ఉండాలి తండ్రి నిజముగా అది ఇరుకు మార్గం అని సెలవించిన దేవ ఆ ఇరుకు ఎంతో తోచుకొని మేము వెళ్లవలసి ఉన్నది ప్రభా శ్రమలు అనుభవించవలసి ఉన్నది ప్రభా నాయన క్రమలైతే ఎన్న తగినవి కానే కాదు తండ్రి నాయన ఈ సురజం మాకు సహాయం చేయండి ధైర్యంలో దయచండి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి ప్రభావ జాస్వాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆ కనికరించండి ప్రభావ ముట్టండి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా అయినా మీ కనికరం కొరకు మీ కృప కొరకు ఎదురు చూస్తున్న కుటుంబం తండ్రి నైనా సహాయం చేసి ఆయన సంఘములు ఆశ్చర్యమైన వెలుగు నింపమని వేడుకొని తండ్రి గొప్ప సాక్షిగా ఆ నిలబెట్టండి ఆయన ఎమ్మెల్యే ఆటిని రిజర్వంటిని తండ్రి సామాన్య వాళ్ళ అమ్మగారిని నాయన మీ చేతులకు అప్పచెప్తుంటున్నాం తండ్రి సహాయం చేయండి నాయన వారిని ముట్టండి తండ్రి కనికరించండి ప్రభా సంపూర్ణ స్వసద్ద ఇచ్చేయండి అదే మరిగా అభి అభిరామ్ బ్రదర్ నాప్కం చేసుకుంటున్నాం సంపూర్ణ ఆరోగ్యం దయచేసి సంపూర్ణ రక్షణలకి అతన్ని నడిపించండి తండ్రి కృష్ణ బ్రదర్ ని విక్రమ్ బ్రదర్ ని ఆయన వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి క్షవితం ఇవ్వండి రక్షణలోకి నడిపించండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి అదే విధంగా నాయన కోవిడ్ బాధితులని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన వారికి సంపూర్ణ ఇమ్యూనిటీని స్వస్థతను దయచేయండి తండ్రి రైతులను కనికరించండి కృప చూపించండి తండ్రి వలస కూలీలను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఎంఎస్ ద్వారా ఇమెయిల్ నాయన వాట్సప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవలు జ్ఞాపకం చేసుకోండి మీరు మహిమ పొందని అనేకులకు రక్షణకు మార్గాలుగా అవి వాడబడుతకు సహాయం చేయండి ప్రభావ నైనా గొప్ప కార్యాలను చేయండి తండ్రి అయ్యా వరల్డ్ వైడ్ గా జరుగుతున్న పరిస్థితి విషయంలో ఆయన సమాధానం దయచేయండి ఈ సోజా ఒక తండ్రి గోధుమ గింజ చావకుంటే అది ములవదు ప్రభా ఆయన నినిమితం మేము కూడా చనిపోయే వారంగా తీవ్రత కలిగి జీవించే వారంగా ఉండాలి ప్రభా అవును ఆయన కొద్ది రోజుల నుండి మేము ఇక్కడ విడిచిపెట్టాలి ప్రభా అయినా ఈ లోపు ఏదైనా చేసే వారంగా ఆ కలిగి జీవించే వారంగా మేము ఉండున్నట్లు సహాయం చేయండి గొప్ప కార్యాలయం చేయండి ఆ పరిస్థిషన్ లో విడవబడిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారికి ఓదార్పు దయచేయండి సమాధానం దయచేయండి తండ్రి నాయన స్పందనాలు అయ్యా పర్సిక్యూషన్ లో బాధపడిన ప్రతి బిడ్డ అదొక గొప్ప భాగ్యముగా భావిస్తారు తండ్రి అటువంటి భాగ్యం మాకు కూడా దయచేయమని వేడుకొని సమాధానం దయచేయండి శాంతిని అనుగ్రహించండి మీరు రాకడల్లో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈతబడే సంగములో గుంపులో మేముటా సాయం చేయండి తండ్రి ప్రభా అదే మరిగా క్రైస్తవుల నామకార్థంగాను పైభక్తి తండ్రి ప్రభా ఉండడానికి నాయన వీల్లేదు ప్రభా అపవాది ఆ విధంగా తయారు చేసి తండ్రి నాయన ఎంతో భ్రమపరుస్తూ తండ్రి దుష్ట దురాత్మల అప్పజెపుతూ ఉన్నాడు ప్రభాయన వారికి విడుదలని దే మనం సమాధానం దయచే వేడుకుంటున్నాం తండ్రి శంకర్ గారిని వెంకటేష్ గారిని మీ చేతులకు అప్పజెప్తుంటున్నాం సంపూర్ణ రక్షణ మార్గంలోకి నడిపించండి సమాధానం దయచేయండి తోడుగా నెడీ బలపరచండి మాట కూడా మీరుండమని తండ్రి అల్పడ నా యోగ్యన్ను ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రభావం తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రికుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధనామను ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ సరే తండ్రి ప్రేమికులు పిందరాజా కొందనాలు స్తోత్రస్తున్నాను తండ్రి మీ యొక్క నమ్మకత్వం మీ ప్రేమ దేవ మీకు దయ తండ్రి అయ్యా మేము జీవించిన్నాం బతుకున్నాం అంటే మీకు ఉచితమైన కృపతో అయ్యా ఒకటి వాడిని తనికి మళ్ళీ వాడిని దేవా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన కృపిక అయ్యా నీ చూ తమ ఒకటి అయ్యా దేవా ప్రతినిత్యం మీకు నిండా అవమానం తెచ్చిన వాడిని మీరు విసర్జించలేదు కానీ ఏమి తోటి దయతోటితోటి మీరు శాంతంతో అయ్యా నమ్మకం ఏంటంటే సజీవెక్కిస్తావు దీనికి నువ్వు కృతను అనుగ్రహిస్తావు అయ్యా మీరు చెప్తున్న దానికై నీకే నడిపించగలంతండి తండ్రి నమ్మకం అభిప్రాయం కలుగుతుంది నడిపించిన కృషికి మీ కొన్ని దయకాయ మీ కొన్ని తండ్రి అయ్యా అప్పుడే తండ్రి మధ్యలో మీరు కాపాడు కృపిక మీరు ఎంత అయినా నమ్మకం ఏంటి అడుగుతుందా ఎంతైనా ప్రేమిది అడుగుతుండీ అయ్యా నమ్మకం ఏంటండి మీ నమ్మకక్కడానికి ఏమి కొనునాడుస్తాం మీకు చేస్తుండగా సహాయం చేయండి అనేక లక్షల మంది అనేక లక్షల మంది ఏవో నమ్మకం ఏంటండి అది గ్రెస్థాయి ఏంటో అయ్యా అనేక లక్షల మంది మరణశైలిలో ఉంటుండగా అయ్యా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నావు తండ్రి పట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి లేవా అయ్యా మీరు తిరిగి చేసేవారుగా ఉంటానికి అయ్యా రక్షించబడే వారిగా ఉంటానికి మృతృత సాక్షులు కలిగే తండ్రి అయ్యా వారి జీవితాల్లో మీకు ఉద్దేశం సంకల్పం సులభ కార్యం తండ్రి అయ్యా సఫలం కావాలి సహాయం చేయండి తండ్రి అనేక కోట్ల మంది ప్రజలు తండ్రి జీవనోపాధి లేక నమ్మకం అయిన తండ్రి ప్రేంగుల గుండగా తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉండగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రార్థిస్తున్నాం కృపల్ అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రేంగులు వినరాగా ప్రా నమ్మకం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కృపను అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యా సాయం చేయండి తండ్రి అయ్యా నాకులు ఏంటి వారు అది కూడా అంటారు అయ్యా నమకలు ఏంటంటే స్త్రీలు వృద్ధులు పెళ్లి నమ్మకం ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధి తోటి మనసు బట్టిన వారిని బట్టి వారికి దీని స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే కృపణల గురించి మనం ప్రార్థిస్తున్నావు తండ్రి నమ్మకం ఏందేవా ప్రేమించండి అయ్యానా దేశ రక్షణ గురించి మీ పాదాలు పెట్టుకుంటున్నా అనేక కోట్ల మందికి దేవా మీ యొక్క సెలవు కార్యం సెలవులో మీరు ఎరుగుతాయి కృపణం సహాయం చేయండి ప్రేమ చూస్తున్నావు తండ్రి కృపణివా సహాయం చేయండి తండ్రి నమ్మకం ఏంటేవా నీకు పెట్టి నీకు బట్టి మీరు పెట్టుకుంటున్నాం తండ్రి నమ్మకం ఏంటి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం గౌరవండి మేము కూడా పని కలిగిన గ్రహించండి ప్రేమ రాజా కలిగిందండి సమయంలో చూస్తున్నాం ఇక్కడ సహాయం చేయాలంటే ప్రేమ కలిగిన రాజా అయ్యా అయ్యాక ప్రాంతాలు లేదండి అయ్యా వివిధ మాధ్యమాల ద్వారా దేవ నమ్మకం ఏంటంటే రూపాలుగా వాక్యం ఎత్తుపడుతుంట అనేక తిరిగి చూడటానికి అనేక రక్షించబట్టానికి అంత దిలో ఉన్న దేవ కృపణండి దేవ నామిక సమకూర్చబడి పాదాలు అయ్యా శత్రువు అనేక మంది సేవన జీవితాలే తండ్రి ఆర్థిక పరమైన కుటుంబ పరమైన దేవా నిషోధిస్తూ వారి నాశనం వైపు నడుస్తూ ఆత్మహత్యలకి ప్రేరేపిస్తుండగా వారిని బట్టి పాదాలు పెట్టుకుంటున్నాను తండ్రి అయ్యా తెలుగు కార్యం వారి వ్యర్థం కాకూడదు అయ్యాన్ని పెట్టుకుంటుండీ చూస్తున్నాను తండ్రి నమకారం దేవా ఎంతమంది అయితే ప్రాంతాల్లో కఠిన ప్రజల మధ్య కచ్చిమైన ప్రభుత్వాల కింద ఉన్నారా తండ్రి అయ్యా మీ నామం కొరకు నిలబడిన విశ్వాస సంఘాల కుటుంబాలను ఎక్కువ చూస్తున్నాం తండ్రి సాయం చేయండి హింసలు ద్వారా దేవా నమక ఏంటండి అవమానాలు నిలు దేవాశ్రమలు తండ్రి రత సాక్షిగా నిలబడి ఉండగా కృపించండి చేయండి దేవా అయ్యా ఆడుకోండి తండ్రి కృపను అనుగ్రహించండి విడుదల ప్రార్థిస్తున్నాను అండి ఇంతమంది టిక్చర్లు బంధకారులు హింసల ద్వారా వెళ్తున్నారో వారిని పెట్ట తండ్రి అయ్యా ఆ గ్రహించండి కృపణ అనుగ్రహించండి విడుదల అనుగ్రహించండి సహాయం చేయండి తండ్రి కృపణండితే చూస్తున్నా పాదాలు పెట్టుకుంటున్నాను తండ్రి నమ్మకం దేవా ఫ్రెండ్ తండ్రి మీ యొక్క కార్యములు మీ యొక్క సంకల్పములు విస్తరించడానికి సహాయం చేయండి తండ్రి నమ్మకం దేవ ఈ యొక్క తెగుల ద్వారా మీ నాయకులు మహిమ నమ్మకం తండ్రి ఈ తెగుల ద్వారా అనేక రావటానికి అనేక గొప్ప సాక్ష్య నా దేశంలో లేకపోతే గొప్ప ఉద్యోగంతో నిపులాడని వెళ్ తండ్రి కోట విస్తారంగా ఉండగా పెట్టుకుంటాం సహాయం చేయండి ప్రేములకి రాజా మీ నామానికి వాక్యానికి వ్యతిరేకంగా ప్రతి శక్తిని ప్రతి అధికారులు ప్రతి నామాన్ని దేవా మీ అధికారం కింద తండ్రి యొక్క కట్టుబాట్లుంది దాని యొక్క అధికారం దాని శక్తి నుండి తండ్రి దేవా మీ నామంలో దాన్ని నిర్మూలన చేస్తుండగా సహాయం చేయండి ప్రేమిలైతే దేవా నిమ్మకం ఏంటండి ప్రేమిలకి రాజ నమకు ఏంటక్కడి కలిగి ఉన్నారు తండ్రి ప్రార్థన కోరి ఉన్నారు వారిని బట్టి చూస్తున్నాం చేయండి చక్రవర్తి గారి గురించి కృపకొందనాలు మంచితనానికి గురించి ప్రార్థిస్తున్నాం చేసుకోండి తండ్రి పక్షులు ఆధాలు కృపాలను గురించండి నమకే వాళ్ళ వలన గురించి ప్రార్థిస్తున్నాం దేవా కరణ వలనాన్ని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి గురించి ప్రార్థిస్తున్నాం నమ్మకమైన తండ్రి కుటుంబాల గురించి ఇంకెందుకంటైతే అవసరం కలిపి సహాయం చేయండి అభిరామ్ గారి కుటుంబాన్ని మీ ప్రాసనం సతీష్ గారు రక్షణ పరిపాలన చూస్తున్నావు తండ్రి విజయ్ దేవత వారిపై చెప్పినటువంటి ఇద్దరు అన్నీ తండ్రి వారిని పట్టుకుంటున్నావు తండ్రి లేదా కార్యం వారి జీవితాల్లో దొరకటానికి సహాయం చేయండి నమ్మకం ప్రేమికులు తండ్రి ఇంకెంతమంది అయితే కలిగి ఉన్నారో వాళ్ళని పట్టుకుంటూ అయ్యా ఒకటి వారం పనికి పాదాలు పట్టుకుంటూ చూస్తూ మాకు మా అప్పైనా క్రీస్తున్నాము వేరుకున్నాము తండ్రి నడిపి ప్రతి ఒక్కరికి స్వస్థత రక్షణ కలుగుతాం విజయ్ విజయన ప్రైజ్ రాట్